స్తోత్రం నైన పరిశుద్ధ మైమోన్నతుడ సర్వాధికారి సర సృష్టికర్తైన ప్రభు నీకే వందనాలు ప్రభు నిన్న నేడినంతరం ఏక రీతి ఉన్న తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభావ మా మధ్యలో యశప్రభ ఉన్న దేవానికి స్తోత్రం నైనా పొద్దున్న శాతం ఎంతోగాన కాచికపాడి భద్రపరిష దేవానికి స్తోత్రం సజలికలు పెట్టిన తండ్రి నీకు వందనాలు ప్రభావ ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు యశుప్రభ ఈ రోజంతా మీటింగ్ మాకు తోడై నడిపించే విజయాన్ని దయచేసేయండి ఏసుప్రభ రాని బిడ్డగా ఆటంకాలను తొలగించండి ఏసుప్రభ ప్రతొక్క బిడ్డని నడిపించండి దేవ యేసుప్రభ ఎవరైతే ఏ ప్రాంతంలో యశసుప్రభ సేవ చేశారు ప్రతొక్క బిడ్డని ఎసుప్రభ ఆశీర్వదించండి బలంగా సేవలో వాడుకొని వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి నాయన దీవించండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి ఈ ప్రభానికు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలముతో ని స్వరం వినిక్కు కూడినాం ప్రభా ఏసుప్రభని స్వరం చేత మమ్మల్ని మాట్లాడండి ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రభావ దీవించండి ఆశీర్వదించండి రాకడికి ఏ విధంగా సిద్ధపడాలో అనేక మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ఏసుప్రభ మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించింది రాకడకే మమ్మల్ని అందరి ఏసు ప్రభ ఆశీర్వదించండి ప్రభ లేవనైతేణిగు పవ్వు ఆడుకోండి సుప్రభ ఏసు ప్రభ మీరైతే నడిపించి అటంకాన్ని తొలగించమని నజడనే సుఖసం అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరము స్థుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గము చేుటే మంచిది మన మందరముస్తు గము చేరుశలే ముయో వయ కట్టు చున్నాడని ఏరుశలే ముయో వయ కట్టుచున్నా వాడని ఈశ్ర ఏలి పోగుచేయుడని ఈశ్ర ఏలి పోగుచేయుడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చదరిన వారిని బాగుచేయో వాదని గుండెచరిన వారిని బాగుచేయో వాడని వారి గాయములో కట్టు చున్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గోపావాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభు గోపావాడును అధిక శక్తి సంపానుడు జ్ఞానమునకు వాయని మితియులేని వాడని జ్ఞానమునకు వాయని మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తినులకుచును ీనుల వయని భక్తిలకూచును సీతారో దేవుని స్తులతో కీర్తి చుడి సతో దేవుని స్తులతో గీతి చుడి దేవుని స్తోత్రము గాచేయుటే మంచి హనుమందరము స్తులేమయో వను సిను దేవుని యేమయో వను సీయోను దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు కీర్తించుము కొనియాడుము ఆనంది చువాడని దేవుకి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరముస్తుతి గానము చేయు వాక్యమును యాకోబుకు తెలియజేసి నవాడని వాక్యమునుకో బుకోయజేసి నవాడని ఏ జనముకి గుణ జేసి ఉండలేదని ఏ జనముకి గుణా చేసి ఉండాలే ది దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మ స్తుతి గానము యుట మంచిది అలాగే థ్యాంక్ యూ అక్క అందరికీ ప్రయత్నం చిన్న ప్రార్థనలు తీసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీ సేవ చేసే వాటికి పరిచయం చేసే అవకాశాన్ని మీకున్నాను ఇప్పుడు ప్రాణంలో ప్రాంతంలో మీరుండ చెప్పుకోబోతుండగా ప్రభా మా మధ్యలో మీరుండండి మాతో మీరు ఉండండి మా కేవలం విని మాత్రమే అయ్యి ఉండక వాక్యానుసరంగా జీవించేటువంటి జీవితాన్ని దాన్ని మీరు అనుగ్రహించమని దేవునిలో నిలిచి మనం ఏ విధంగా ఉండగలం అనేటువంటి నిలిచి ఏ విధంగా ఉండాలి అండ్ సాక్షిగా మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం అయితే ఒకసారి నాకు రిఫరెన్స్ చెప్పండి ఎవరినైనా హెల్ప్ నా తండ్రి మంచి వ్యవసాయకుడు నాలో ఫలించిన ప్రకృతిగా తీసి పారవేయను ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలించవల్లని వ్యోహాని స్వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నాలువ ఫలించని ప్రతిగా ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతితీగా మరి ఎక్కువగా ఫలించవల్నని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయును ఇది క్రైస్తవ జీవితానికి సాదృశ్యమై ఉంది సంఘానికి సాదృశ్యమై ఉంది ఏ విధంగా మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించగలం ఏ విధంగా ఆయనలో నాటు నాటు కట్టబట్ట అంటూ కట్టబడటం అనేది ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం దీంట్లో ఏమంటున్నారంటే నాలో ఫలించని ప్రతీగను ఆయన తీసి పారవేయను ఇప్పుడు బాప్తీష్ తీసుకొని బలం సమీపించి మారు కలిగి జీవించేటువంటి ప్రతి ఆయనలో ఉన్నట్టే ఆయన జనన మరణ పురాణోద్ధారంలో ప్రతి దాంట్లో కూడా పాలి భాగం అయ్యున్న వారి ఇక్కడ అయితే ఏమంటారంటే మన జీవితంలో ఏ విధంగా మనం ఫలిపరితంగా అనేది జీవిస్తున్నాము అనేది మాదిరికరంగా ఉంటుంది ఎదుటి వారికి మాదిరికరమైనటువంటి జీవితం ఏ విధంగా జీవించగలం ఏ విధంగా ఫలపరితమైనటువంటి జీవితాన్ని జీవించగలం అంటే మనం చాలా సందర్భాల్లో లెవెల్స్ చూస్తాం స్పిరిచువల్ లేర్ లో చాలా లెవెల్స్ చూస్తాం ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఏంటంటే సాధారణమైనటువంటి భక్తి జీవితాన్ని గడపటం మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడం ఆచారబద్ధంగా ఉండడం ఏదో సందర్భానుసారంగా ఎప్పుడో ఉద్దేశపూర్వకంగా ఏదో సందర్భం వచ్చినప్పుడు వెళ్ళడం ఆ ప్రార్థన చేయడం మనం ఉన్నటువంటి మొక్కుబళ్లను చెల్లించుకోవడం ఇది ఆచారబద్ధమైంది దీన్ని దాటి కొంచెం ముందుకు పెడితే ఏమవుతుందంటే ఏదో ఒక పరిచర్య చేయాలి ఏదో ఒక పని చేయాలి దేవునికి కాడిని పోయాలి అది పాటలు పాడటంలోనూ ప్రార్థించడంలోనూ వాకి జ్ఞానించడంలోనో వాక్యం రిఫరెన్స్ అందించడంలోనూ లేదంటే ఇంకేదన్నా చేయటంలో ఇది నెక్స్ట్ లెవెల్ ఆ తర్వాత ఏంటంటే ఎదుటివాడికి స్వార్థను చెప్పటం స్వార్థను చెప్పటం మన జీవితంలో ఒక్క మెట్టు అదనంగా వెళ్ళగలిగితేనే చెప్పగలం అయితే ఈ క్రమంలో మనం ఖచ్చితంగా మన సాక్ష్యాన్ని కాపాడుకోగల ఎప్పుడు మనం ఫలపరితంగా జీవిస్తాము అనేది ఏంటంటే ఎప్పుడు ఇది ఆయనలో అంటు ఆయన సారాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన ఎదుటివాడిని ఏ విధంగా ప్రేమించగలిగాడు అదేవిధంగా ప్రేమిస్తూ ప్రేమను పంచుతూ ఎందుకంటే ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు వ్యర్థుడు వ్యర్థుడగును అని అంటాడు ఏమున్నా లేకపోయినా నీకు భాషల వరవు ఉన్నా ఇంకేమన్నా వరవు ఉన్నా స్వస్థత వరవు ఉన్నా ప్రవచన వరవు ఉన్నా కూడా ఆఖరికి మనం ప్రేమ లేని వారి మనం దేనికి పనికి రాబట్టి మనం అనుక్షణం ఎదుటివారిని ప్రేమించే విషయంలోనూ తర్వాత ఎదుటివాడికి మాదిరిగా జీవించేటువంటి విషయంలోనూ ముఖ్యంగా సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలోనూ ప్రతిరోజు మనం మన సరి చేసుకోవాలి ఆ విధంగా సరి చేసుకోగలిగితే ఏమవుతుంది అని అంటే మనం అంటు కట్టబడినట్టు ఆయనలో ఎదుగుతున్నట్టు చెట్టు పెరిగినప్పుడు ఒక చెట్టు నాటబడినప్పుడు ఒక విత్తన నాటబడినప్పుడు అది మొట్టమొదటిగా లోపలికి చచ్చిపోయి దాని నుంచి ఒక చిన్న మొక్కగా పుట్టి అక్కడి నుంచి అది తేగవలే అది ఏమవ్వాలంటే ఫలపరితమైనటువంటి జీవితాన్ని ఫలాలు ఇచ్చేటువంటి స్థాయికి మనం దాన్ని ఎదిగే విధంగా చూస్తాం ఎదిగే క్రమంలో దానికి కావాల్సిన నీరుని అందిస్తాం అన్ని రకాలైనటువంటి మినరల్స్ ను మనం అందిస్తాము అన్ని రకాలైనటువంటి చర్యలను మనం తీసుకుంటాము అన్ని అన్ని విధాలుగా దానికి కావాల్సిన ప్రొడక్షన్ విషయంలో కానివ్వండి అది ఎదగటానికి కానివ్వండి అన్ని రకాలుగా ఏమేమి కావాలో దానికి అన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటాం ఈ విషయాన్ని యశాగ్రంథం ఐదో అధ్యాయ మొట్టమొదటి విషయం దగ్గర నుంచి చదువుతూ ఉంటాడు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు యశాభక్తులు నా బ్రెయిన్కి ఒక ద్రాక్ష చోట ఉంది దాని గురించి పాడేదని వినండి అని చెప్పి ఆయన బహు కష్టపడతాడు అది ఫలపరితంగా మారబడటానికి ఆశీర్వాదకరంగా మారబట్టడానికి మంచి ఫలాలను ఇవ్వడానికి ఏ లోపం లేకుండా ఉండాలని చెప్పి బాగా ఆయన ప్రయాసపడతా ఉంటాడు ఎవరు ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు మంచిగా సత్వ కలిగినటువంటి ఒక భూమిని తీసుకుంటాడు మంచి కొండ మీద సత్వ కలిగినటువంటి భూమిని తీసుకుంటాడు శ్రేష్టమైనటువంటి తీగను దాంట్లో నాటిస్తాడు ఆ నాటించే క్రమంలో భూమిని బాగా లోతుగా తవ్విస్తాడు దాంట్లో ఉన్నటువంటి రాళ్లను రప్పలను అన్నిటినీ దానికి ఆ చెట్టు వేరుతన్ని ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఏదైనా దాంట్లో ఉండకుండా ఉండడం కోసం ప్రతిదీ కూడా ఆయన తీసివేస్తాడు తర్వాత శ్రేష్టమైన దాన్ని తేగలు నాటిస్తాడు దానికి కావలసినటువంటి వర్షాన్ని కురిపిస్తాడు తర్వాత మధ్యలో బురుజు కట్టిస్తాడు బురుజు కట్టించి ఏదైనా శత్రువులు ఏవైనా దాడి చేస్తే పక్షు పశువులు పక్షులు ఏమైనా దాడి చేస్తే తెలుసుకోవడం కోసం ఎత్తైనటువంటి బురుజును దాన్ని కట్టిస్తాడు కింద ఒక తొత్తిని పిలిపిస్తాడు దానికి కావాల్సినటువంటి అన్ని చూసి ఫలాలు వచ్చినప్పుడు ఆ ఫలాల్ని రుచి చూసినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే ఒక కారు ద్రాక్షాలు చేదివి పనికి రానివి ఉంది కానీ అది అది అది ఫలపరితంగా కనపడుతుంది పచ్చగా ఉంది కానీ దానికి ఫలాలు ఉన్నాయి కానీ ఆ ఫలాలను అనుభవించడానికి యజమానికి రుచించే విలా లేవు క్రైస్తవ జీవితంలో చిట్ట చివరి దినాలలో చాలా మంది ఈ విధమైనటువంటి ఫలపరితం లేనటువంటి జీవితాన్ని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము చక్కగా ఉన్నాం మంచిగా ఉన్నాం పాటలు పాడుకుంటున్నాం మంచి సహవాసం ఉంది అని అనుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ నిజంగా ఈ విషయం ద్వారా దేవుడు మనల్ని ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమి హెచ్చరిస్తున్నాడు అని ఫలించని ప్రతిగా ఎలాంటి ఫలం ఏదో ఫలాన్ని ఫలిస్తున్నాను కదా ఏదో రకంగా ఉన్నాను కదా అనుకుంటే సరిపోదు ఆ ఫలం ఏ విధంగా ఉండాలి అనంటే దేవునికి అంగీకారంగా ఉండేది యోగ్యంగా ఉండేది ఉత్తమమైనటువంటి ఫలాన్ని మనం ఉండాలి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు చెట్టు వైపు చూసినప్పుడు ఒక్క కాయన ఉంటుంది చూశాడు చెట్టు చూస్తే పచ్చగా ఉంది చాలా బాగా ఉంది ఆకర్షణీయంగా ఉంది కానీ దాని వైపు చూసినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు దాన్ని చూసినప్పుడు దేవుడు దాన్ని ఏమన్నా శపించడానికి సిద్ధపడ్డాడు అంటే పచ్చగా ఉన్నాం అని అనంటే మనం భక్తి విశ్వాసంలో అన్నిట్లో ఉన్నట్టే అనుకోవచ్చు ఎందుకంటే కీర్తనకారుడు కీర్తనలో ఏమంటాడంటే నీటి వివరణ నాటబడిన మొక్కాయ ఆకు వాడక తన కాలమందు పలించే చెట్టు పచ్చగా ఉండను ఎప్పుడు అది నీటి యోర ఉన్నప్పుడు నీటి కాలం యుద్ధం ఉన్నప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది బాగా ఉంటుంది తన కాల మందు పలించే చెట్టు వల్లే ఉంటుంది తన కాల దేవుడు దాని వైపు చూసినప్పుడు దేవుడు దాన్ని పరిశీలించినప్పుడు దేవుడు పరిశోధించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలము అంగీకారంగా ఉంది దేవుణ్ణి తృప్తి లాగా ఉంది దేవుణ్ణి సంతోషపరిచేదిలాగా ఉంది ఈ రోజు ఫలపరితం ఏంటి చూస్తే చాలా సందర్భాల్లో ఈ ఈ వాక్యాన్ని మనం కనుక ఈరోజు మనం సరిగ్గా ధ్యానం చేసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే నాలో ఫలించని ప్రతి ఫలించ ఆయనలో ఉన్నావు నాలో ఫలించనిది అంటే ఆయనలో ఉన్నట్టే ఆయన ద్వారా ఉన్నట్టే ఆయన జీవం ఉన్నట్టే ఆయన వాక్యం ఉన్నట్టే ఆయన సత్యం ఉన్నట్టే అన్ని ఆయనలోనే ఉన్నాయి కానీ ఎదుగు బొదుగు లేని జీవితం ఫలపలితం లేని జీవితం ఆశీర్వాదం అనేది లేని జీవితం కానీ ఆయనలోనే ఉన్నావు ఆయన నింది ఆయనకి అవసరం లేదు నాలో ఉంటూ నాలో ఎదుగుతూ నాలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటూ నాకు తగినటువంటి ఫలాన్ని ఫలించిన దాన్ని అది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం చర్చకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు వాక్యం చదువుకునే వాళ్ళు ఉంటారు ప్రార్థించే వాళ్ళు ఉంటారు కానీ వారి మీద సాక్ష్యం మంచి సాక్ష్యం నేను ప్రతిసారి మా గాసుపుల్ అవుట్ లో టీవోటికి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ చెప్తూ ఉంటా ఆ స్టోరీ ఏంటి అని అంటే దీని గురించే ఫలపరితంగా ఏ విధంగా ఉండగాలో ఇద్దరు వ్యక్తులు బాప్తీసాప్తీసం తీసుకున్నారంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గర ఇద్దరికి ఆ పాస్టర్ ఆ సంఘ ఏం చేశాడు ఇద్దరికి వాక్యాన్ని చెప్పించాడు ఇద్దరిని వాక్యం ద్వారా దేవుని వైపు పుట్టిపోయాడు వారిని బాప్ వరకు తీసుకురాగలిగాడు మారు కలిగే విధంగా చేశాడు ఇద్దరిని రోజు ఆ విధంగా మోటివేట్ చేస్తూ దేవుని వాక్యాలు చెప్తూ తీసుకొస్తా ఉన్నాడు ఒక అతను ఏమన్నాడు అని ఏంటంటే అతనికి బాప్తీసం ఇచ్చిన తర్వాత అతనికి పేరు మార్చబడింది అంతకు ముందు లోకానుసారమైనటువంటి పేరు ఏదో ఉండేది అన్యుడిగా ఉన్నప్పుడు అన్యుల పేరు ఏదో ఉండేది దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాప్తీసం ద్వారా అతనికి పేరు మార్చడం జరిగింది అతను ఇప్పుడు ఏం చేసేదంటే ఇంటికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ ఉన్నటువంటి బీర్ బాటిల్ని తీసుకొని దాని పేరు ఇప్పుడు నీ పేరు ఇప్పుడు బీర్ బాటిల్ కాదు ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి దాని పేరు మార్చుకున్నాడండి అంటే వాడి స్వభావం ఏ విధంగా ఉంది అని అనంటే పేరుకి క్రైస్తవుడే పేరుకు దేవుడు నిలిగిన వాడే కానీ వాడిలో ఉన్నటువంటి క్రియ దేవునికి అంగీకారంగా లేవు లోకానుసారంలో జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు తెలిసి తెలిసి జీవిస్తా ఉన్నాడు అంగీకరించి తెలిసి జీవిస్తా ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు అతన్ని తీసుకొని వెళ్ళి బాబు బాబు అతన్ని నీళ్ళలో ముంచినప్పుడు అతను అతను అతనితో పాటు ముంచినప్పుడు అతని జేబులో నుంచి చుట్టపేకొచ్చిందంట పొగాకు పాస్టువారికి కోపం వచ్చింది ఏవయ్యా ఏంటి అదేమో తెలియకుండా చేశాడు అతను అతను పైకి క్రైస్తవులాగా ఉన్నాడు కానీ లోపలంతా అన్యులు వేషిస్తూ ఉన్నాడు అన్య ఆచారం ఇదవుతూ ఉన్నాడు లోకానుసారమైనటువంటి వ్యసనాలకు బానిసైపోయి బయటికి రాలేని పరిస్థితి పైకి చూస్తే మంచి సాక్ష్యం ఉంది ఏంటి ప్రార్థనకు వెళ్తాడు మంచిగా ఉంటాడు మంచి పేరు మార్చుకున్నాడు అని కానీ లోపల పరిశోధించాడు పరిశీలించిన అంతరంగంలో అతను చెడుతాను దేవుడు గమనిస్తా ఉన్నాడు ఇంకో అతను అతను ముంచినప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు చుట్టూ బయటకు వస్తే అప్పుడు ఆయన అడుగుతాడంట పాస్ అయ్యాడు ఏవయ్యా ఏంటి నీకేనా దుక్కిందా నీ ఇన్ని రోజులు వాక్యం చెప్పాను కదా నీకు ఇన్ని రోజులు స్వార్థ చెప్పాను కదా స్వార్థ ద్వారా నిన్ను ఎంతో మోటివేట్ చేశాను కదా కష్టపడ్డాను కదా నువ్వు ఇంకా నువ్వు బుద్ధి మారలేదా నీ బుద్ధి మారలేదా నువ్వు మారలేదా ఇప్పుడు కూడా అడిగాను కదా నువ్వు దేవుని దేవుని వాక్యానికి లోబడి ఉంటావా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావా అని అడిగాడు కదా నువ్వు ఇప్పుడు నిన్ను ముంచినప్పుడు నీలో నీ జేబులో నుంచి చుట్టూ వచ్చింది ఇది పద్ధతేనా అని చెప్పి ఆయన చాలా కోపాన్ని వ్యక్తపరిచినప్పుడు అతను ఏమంటాడంటే అయ్యా ఈ చుట్టం నాది కాదు ఈ చుట్టం నీది కాదంటా ఏంటి మళ్ళీ అబద్ధం పడుతున్నా ఇంకో తప్పు చేస్తున్నాం అని చెప్పి ఈయన కోపాన్ని తెచ్చుకుంటా ఉంటాడు ఆయన తీరా ఏమంటాడంటే అయ్యా మీరు నీళ్ళలో ముంచినప్పుడు చచ్చిపోయేటప్పుడు వాడిది ఆ నేను నీళ్ళలో నుంచి లేపబడినప్పుడు నా పాత జీవితం పాతి నా నూతన జీవితం లే దేవునితో పాటు లేపబోడదు కాబట్టి అది నాది కాదు నా పాత జీవితం చచ్చిపోయిన వాడిది నన్ను కూర్చిపెట్టినప్పుడు నాతో పాటు నా పాత వ్యసనాలని నేను కూర్చిపెట్టుకున్నాను నూతనంగా లేపబడినప్పుడు దేవునిలో ఉన్నటువంటి నూతన బలాన్ని నేను మరలా పొందుకున్నాను అని చెప్పి పశ్చాత్తాపంతో ఆ రెండో వాడు ఆ పాపాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది అయితే ఇది దేనికి సాదృశ్యం దేని గురించి చెప్పుకుంటా ఉందంటే అది ఏదో సాక్ష్యాన్ని కాపాడుకోవటం ఏదో మతపరమైనటువంటి ప్రశ్నతో జీవితం కాదు కానీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం మనం బాప్తీసం తీసుకున్నాం దేనికోసం తీసుకుంటామని అంటే లోకానికి ఒక సాక్ష్యం లాంటిది దేవుడు నెలిగున్నాడు అని కానీ అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడు అంతరంగాన్ని చూసినప్పుడు ఏ విధంగా మనం ఉన్నాం మన జీవితం ఏ విధంగా ఉంది మనం ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవారిలాగా ఉన్నాం ఎందుకు అంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువా ప్రభు అను పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అయ్యా నీ తల్లి వచ్చాడు నీ సహోదరుడు వచ్చాడంటే నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు ఆయన ప్రశ్నిస్తాడు దేవుని చిత్తాన్ని ఎవరైతే కనుక్కుంటారో వారే నా తల్లి నా దేవుని చిత్తాన్ని ఎవరైతే కనుగొంటారో వారికే పరలోకరాజ్యం నన్ను ప్రభు ప్రభాని పిలిస్తే నేను వారిని పరలోక రాజ్యంలోకి చేర్చుకోను ఖచ్చితంగా చెప్తున్నాడు ఇంకో గుంపు వచ్చింది నీ నామాన్ని మేము ప్రవచించలేదా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా ఈ నామాన్ని మేము ఆశ్చర్యమైన కార్యాలు చేయలేదా అని అనంటే అక్రమం చేయవాలని నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటే మన భక్తి విశ్వాసం బాగుందిలే మన సహవాసం బాగుందిలే మనం పచ్చగా ఉన్నావులే అని అనుకుంటే సరిపోదు కానీ దేవుడు పరిశోధించినప్పుడు దేవుడు పరిశీలించినప్పుడు ఆయనలో నుంచి ఆ ఫలాన్ని మనం తీసుకురాగలవా ఆయన ఎలాంటి ఫలము ఈ భూమి మీద బతుకున్నప్పుడు ఈ భూమి మీద జీవించినప్పుడు ఏ విధంగా ఆయన జీవించాడో ఎలాంటి సాక్ష్యానైతే కాపాడుకోగలిగాడో ఎలా ఏ విధంగా ఉన్నాడో సేమ్ అదే పరిస్థితుల్లో దాన్ని మనం మనం ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయగలమా ఆయన వాక్యానుసారంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మన జీవితంలో మనం నెరవేర్చుకోగలమా ఆయన కట్టడలన్నింటినీ మనం గైకొనగలమా ఆచరించగలమా చేయలేం చాలా విషయాల్లో చేయను ఎవరిక మాట అయితే చెప్తాం కానీ సులువుగా నోట్లో నుంచి వచ్చిందని దాన్ని ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది ఎంత శ్రమను అనుభవించాలో అప్పుడు అర్థమవుతుంది నిజంగా శ్రమ శ్రమలో నుంచి మనం పోవడం కోసం దేవుడు ఏర్పడుతున్నాడు శ్రమలో నుంచి పోవడం కోసం ఏర్పడుతున్నాడు నిజంగా శ్రమ అంటే దాని ఉద్దేశం ఏంటంటే రైతు పాపలో ఉన్నాం మనం అని కాబట్టి నాపం చేసుకోవాల్సింది ఏంటంటే ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించేలాగా ఉన్నామా అనే విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు నాలో ఫలించని ప్రతిగా ఫలించని ప్రతిగా ఇక్కడ రెండు రకాలైన ఫలం ఒకటి ఫలించడం అంటే అంటుకట్టబడి ఆ జీవాన్ని తీసుకొని ఆ కొమ్మ సాగిపోవడం ఆ కొమ్మ పెద్దదైపోవడం ఫలభరితంగా ఉండడం దాంట్లో ఉన్నటువంటి అది ఏ విధంగా ఉందో దీంట్లో ఒక అదేటువంటి జీవం ఉంటుంది ఒక కొమ్మ వేరు ఇంకొక కొమ్మ వేరు కాదు మొదలు వేరు నూతనంగా పుట్టేటువంటి చిగురు వేరు కాదు అది మొత్తం ఒకటే ఒకటే వృక్షం ఒకటే చెట్టు ఒకటే తీగ ఒకదాన్ని ఇంకోదానితో పోల్చుకున్నప్పుడు అన్ని సిమిలారిటీసే ఉంటాయి ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఉండదు దాని ఆకుల విషయంలో అది సాగే విషయంలో పెరిగే విషయంలో ఎదిగే విషయంలో ఫలించే విషయంలో అందుకని నాలో ఫలించని ప్రతి ఫలించడం అంటే మొత్త ఫలించడం అంటే కొమ్మ మాత్రమే వెళ్ళడమేనా లేదు ఫ్లవరింగ్ మాత్రమే ఉంటే పూలు మాత్రం ఉంటే సరిపోతుందా లేదు తలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడ కోరుకుంటున్నాడు ఆయన పరిశోధించినప్పుడు పరిశీలించినప్పుడు అలాంటి ఫలాల్ని మనం ఇచ్చేవారిలాగా ఉండాలి మనమే కాదు కానీ మన సహవాసంలోనూ ప్రతి ఒక్కరు ఇచ్చేవారిలాగా ఉండాలి మన సహవాసమే కాదు కానీ మనల్ని చూసి అనేకులు మాదిరికరంగా ఉండి అరే ఆ చెట్టు చుడు ఎంత బాగుందో ఆ ఫలం చూడు ఎంత బాగుందో అని చెప్పి చూసిన వాడికి వెళ్ళేవాడికి అది ఆకర్షించే విధంగా ఎదుటివాడిని ఆకర్షించే విధంగా ఆ ఆ జీవితం ఉండాలి అది ఈ ఫలాన్ని చూసి ఇంకోటి కూడా ఈ విధంగా పెంచాలనుకోవాల ఈ విధంగా ఎదగాలి అనుకోవాలి ఈ రకమైన ఫలాన్ని మేము కూడా తీసుకురావాలనుకోవాలా లేదంటే దాన్నే సేమ్ మనం మనం దాన్ని అనుసరించి ఆచరించాలనేటువంటి తృష్టన్ని ఆశని మనం కల్పించేవారిలాగా ఉండాలి ఏ విధంగా ఎప్పుడు అనేది అంటే మనం ఆశ్చర్యాలు చేసినప్పుడు మనం మంచిగా జీవిస్తున్నప్పుడు సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నప్పుడు ఫలాలను ఫలించినప్పుడు ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు పరిశీలించుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ కొన్ని మాటల్లో దేవుడు తన వెనికిల్లో జీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రసిద్ధి ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరిలో తండ్రి ఏసయ్య మీ నామానికి ఎంతో వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభుత్వ ప్రభా ధ్యానించబడినటువంటి అంశంలో ప్రభ నాలో ఫలించిన ప్రత్యేకను తీసి పారవేస్తానంటున్నారు ప్రభ మేము మీలో అంటుకట్టబడి ఉండాలి మీలో ఫలించే వారిలాగా ఉండాలి ప్రభావ ఈరోజు ఆశపడుతూ ఉన్నాం వాక్యం ద్వారా హెచ్చరించబడి ఉన్నాం మాలో ఇంకేదైనా ఆశస్కరమైన ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతుండగా ప్రభావ మాకు మీరు ఎలాంటి ఫలాలు కావాలని ఆశపడుతున్నారో ఆశిస్తున్నారో ప్రభావ అలాంటి ఫలాన్ని ఫలించే వాటిలాగా మమ్మల్ని నేర్పరచుకోమని మమ్మల్ని మా కుటుంబాలని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని సంఘాలని జ్ఞాపకం చేసుకోమని పరిచర్యలు జ్ఞాపకం చేసుకోమని ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలను ఫలపరితంగా మార్చండి మా సంఘాలను ఫలిపరితంగా మార్చండి ప్రభా పరిచర్ను ఫలపరితంగా మార్చండి మీరు పరిశోధించినప్పుడు పరిశీలించినప్పుడు అలాంటి ఫలాన్ని మేము కలిగి ఉండడానికి మీకు రుపునంద్రహించాను ప్రభావినైనా ఇక్కడ ఈ పార్టిసిపేట్ ప్రతి ఒక్క మీకు నాపకం చేసుకోమని వారి హృదయ వాంచేర్చమని ప్రభా ఈ రోజు ధ్యానించినటువంటి అంశాన్ని ప్రభా మా హృదయాల్లో ప్రభా మరి కార్యం చేసి మీద దాన్ని సిద్ధించి సిద్ధింపజేయమని కోరుకుంటూ నడిపించే మహిమ పొందమని ఏసఐ నామంలో అడిగి పెడుతుంటూ ప్రార్థిస్తున్నాం వాక్యం షేర్ చేయడానికి దేవుడు సహకరించారు దేవుడు సహాయం చేశారు దాన్ని బట్టి మీకు ఎంతో వంగనాలు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ